శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చేతమైన శ్రీ వేదాంత పంచదశి మహావాక్య వివేకమనభుడు పంచము ప్రకరణంలో మూల సహిత రామకృష్ణ వారి యొక్క టీకను తెలుసుకున్నాము చివరలో శ్రీ పండిత్ పీతాంబర్జీ వారి యొక్క ఇరవై రెండవ కొంత మేరకు తెలుసుకున్నాము ముఖ్యంగా వేదాంతంలో మూడు వాదములు ఉన్నాయి ఒకటి అజాతవాదము రెండవది దృష్టి సృష్టివాదము మూడవది సృష్టి దృష్టివాదం వాటి గురించి నిన్న తెలుసుకున్నాం ఇక ఆ సృష్టి దృష్టివాదం ఏదైతే దానికే వ్యవహారిక పక్షం అని ఈ వ్యవహారిక పక్షంలో కూడా పునః ఐదు పక్షాలు ఉన్నాయి ఒకటి బింబ ప్రతిబింబవాదము రెండవది కార్యకారణ ఉపాధివాదము మూడవది అవచ్ఛన్న అనవచ్ఛన్నవాదము నాలుగవది అవచ్ఛేదవాదము ఐదవది ఆభాసవాదము ఈ ఐదు పక్షాలు సృష్టి దృష్టివాదంలో ఉన్నాయి ఈ వ్యవహార పక్షం అనేటువంటి సృష్టి దృష్టివాదంలో ఏవైతే ఐదు పక్షాలు తెప్పబడ్డాయో అందులో మొదటి రెండు తెలుసుకున్నాము నిన్న బింబ ప్రతిబింబవాదము మరియు కార్యకారణ ఉపాధి వాదము రెండు తెలుసుకున్నాము ఇప్పుడు మూడవది అవచ్చిన్న అనవచ్చిన్న వాదికి రీతి తీసే అంతఃకరణ అనవచ్చిన్న చేతన్ ఈశ్వర్ తత్పథక వాత్సే ఈ అవచ్చిన్న అనవచ్చిన్న వాదం అనేది ఒకటి ఉంది కదా ఇందులో అంతఃకరణము యొక్క అనవచ్చిన్న చేతనం ఏదైతే ఉందో అది ఈశ్వరుడు అనపడతాడు అదే తత్పదానికి వాచ్ఛము ఆరు అంతఃకరణ అవచ్చిన్న చేతన్ జీవు తోంపదానికి వాచ్ఛార్థం అసలు ఈ అవచ్ఛిన్నము అంటే ఈ శబ్ద అర్థం ఏమిటి ఒకసారి ఉదాహరణకు ఒక ఘటము అనేటువంటి ఉపాధిని స్వీకరించండి ఆ ఘటం అనేటువంటి ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆకాశం కూడా ఘటము చేత మర్యాదితమై ఆ ఘటముల్లో ఉంటుంది ఆ ఘటములో అంటే ఆ ఘటము చుట్టూ ఏవైతే మట్టితో తయారు చేయబడిన పెంకు బాగా ఉంటుందో దానిలో కూడా ఆకాశం ఉంది మరి లోన పోకిలు బాగా ఉంటుంది కదా ఘటంలో అందులో కూడా ఆకాశం ఉంటుంది మరియు ఆ ఘట పెంకుల కంటే బయట ఉన్నటువంటి ఆకాశం కూడా ఉంటుంది అయితే ఈ ఘటము ఏదైతే ఉందో ఆ చుట్టూ మట్టితో తయారు చేయబడిన పెంకు భాగం ఏదైతే ఉంటుందో దానిలో ఉన్నటువంటి ఆకాశము మరియు లోన ఖాళీ స్థలంలో ఉన్నటువంటి పోకిలి భాగంలో ఉన్నటువంటి ఆకాశము రెండింటిని ఘట అవచ్ఛిన్న ఆకాశము అంటారు అంటే ఘటము చేత మర్యాదితమైనటువంటి ఆకాశం ఘటము చేత సీమితమైనటువంటి ఆకాశానికి ఘటవచ్చిన్న ఆకాశము అంటారు ఇక ఘటము బయట మహాకాశం ఏదైతే ఉందో అది ఘట అనవచ్చిన్న ఆకాశం అంటారు అట్లే ఇక్కడ కూడా అంతఃకరణము అంటే కేవలం అంతఃకరణమే కాదు ఈ స్థూల శరీరము సూక్ష్మ శరీరము వీటన్నిటి చేత మర్యాదితమైనటువంటి అంటే ఈ అంతఃకరణాదులను అభిమానించినటువంటి ఏ చైతన్యం అది అవచ్చిన్న చేతనం మనబడుతుంది దీనికే జీవుడు అంటారు దీనికే తొంపదానికి వాచ్ఛము అంటారు ఇక ఈ దేహాలి సంఘాతము కంటే బయట ఏదైతే వ్యాపక చైతన్యం ఉన్నదో అది అంతఃకరణ అనవచ్చిన్న చేతనం మనబడుతుంది దోను ఉపాధి రహితు శుద్ధ బ్రహ్మ దోను పదానికి అయితే ఆ అంతఃకరణము మిథ్యా అని ఎప్పుడైతే దాన్ని బాధ్ చేస్తామో ఉపాధిని నివృత్తి చేస్తాము నిషేధం చేస్తాము అప్పుడు ఇక ఉపాధి ఒకటి అంతఃకరణం మిత్యా అని ఇచ్చేమైన తర్వాత అప్పుడు చేతనం అనేది రెండు లేవు ఒకటి దోను రహిత శుద్ధ బ్రహ్మ ఈ రెండు కూడా ఈశ్వరచేతనము జీవచేతనం అనేది చెప్పుకున్నాము ఆ రెండిటికి ఉపాధిని తొలగించినట్లయితే కేవలం శుద్ధ బ్రహ్మ మెరుగులుంది అది దోను పదనక లక్ష్యార్థి తత్వశ మహావాక్యంలో తత్ మరి అనే రెండు పదాలకు లక్ష్యార్థము శుద్ధ చేతనం శుద్ధ బ్రహ్మము అని ఈ విధంగా అవచ్చన్న అనవచ్చన్నవాదము ఒకటి ఉంది ఇది ఈ ప్రకారంగా తెలుసుకున్నాం ఇక అవచ్చేదవాదం అది ఎట్లా ఉంటుంది చూడండి అవచ్ఛేదవాదికి రీతీసే మాయాకరి అవచ్చన్న అంటే విశిష్ట చేతన రూపు ఈశ్వర తత్పదక వాచ్ఛార్థ మాయా అనేటువంటిది ఒక ఉపాధి ఆ ఉపాధి చేత విశిష్టమైనటువంటిది విశిష్టమన్నా అవచ్ఛిన్నమన్నా మర్యాదితమైనటువంటి సీమితమైనటువంటిదన్నా ఒకటే శాస్త్రీయ శబ్దాలు వాడినాడు ఇక్కడ అవచ్ఛిన్నం అంటే విశిష్ట చేతనం మాయా విశిష్ట చేతనం అంటే మాయను అభిమానించినటువంటి చేతనం ఏదైతే ఉందో అది ఈశ్వరుడు అనబడతాడు అది తత్పదానికి వాత్స్థం ఇక మాయా అనవచ్చిన్న చేతనం అంటే మాయను అభిమానించినటువంటి శుద్ధ చైతన్యం ఏదైతే ఉందో అది తత్పదానికి లక్ష్యార్థం అనమాట ఇక మరి తొంపదానికి వాచ్యార్థం లక్ష్యార్థం ఎవరు అంటే చెప్తున్నాడు ఆవరు అంతఃకరణ వాష్టి అజ్ఞానకరి అవచ్చన్న అనగా విశిష్ట చైతన్య రూపు జీవు తొంపదిక వాచ్యార్థ్ ఆవరు అంతఃకరణ వాష్టి అజ్ఞాన అనవచ్చన్న ఊటస్థ చైతన్యం తొంపదిక లక్ష్యార్థ్ అంతఃకరణాన్ని అభిమానించి అంతఃకరణంతో తాదాత్మాన్ని పొందినటువంటి ఏ చైతన్యం ఉన్నదో అది జీవచేతనం అనబడుతుంది అంతఃకరణం అని ఉపాధి అయినా చెప్పండి లేదా విష్టి అజ్ఞానమైన చెప్పండి ఈ పక్షంలో అజ్ఞానాలు నానాన్ని స్వీకరించబడింది ఎవరి అజ్ఞానం వానికే ఉంటుంది కాబట్టి విష్టి అజ్ఞానం చేత అవచ్ఛిన్నమైనటువంటి చేతనం లేదా అంతఃకరణ అవచ్చన్న చేతనం అంటే అజ్ఞానాన్ని గాని అంతఃకరణాన్ని గాని అభిమానించినటువంటి చేతనం అది జీవచేతనం అది త్వం పదానికి వాచ్యార్థం అనబడుతుంది ఇక అంతఃకరణము గాని లేదా బిస్టి అజ్ఞానములకు గాని కేవలం సాక్షిగా కేవలం ప్రకాశకముగా ఉన్నటువంటి ఏ చేతనం కూటస్థ చేతనము అది తుం పదానికి లక్ష్యార్థం అనబడుతుంది తిని దోనో లక్షార్థికి ఇక ఏ బ్రహ్మ కూటస్థికి అఖండ ఏ ఇక ఈ లక్ష్యార్థం ఏవైతే తుం పదానికి లేక మరి ఈ రెండు పదాల యొక్క లక్షార్థమైనటువంటి బ్రహ్మచేతనము మరియు కూటస్థ చేతనము ఈ రెండిటికి ముఖ్య సమానాధికారణము చేత ఏకత సంభవిస్తుంది ఎందుకు ఈ కూటస్థ చైతన్యము బ్రహ్మచేతనము రెండు ఒకటే కాకపోతే ఈ అంతఃకరణమైనటువంటి ఉపాధి దృష్ట్యా కూటస్థ చైతన్యం మరియు మాయా దృష్టి చేత శుద్ధచైతనం అన్నాం కానే వాస్తవంగా ఈ మాయా అంతఃకరణం లేదా విష్టి అజ్ఞానాన్ని గనక బాధ్యస్తే ఒకటే చేతనం ఉన్నది రెండు చేతనాలు అదే ఇప్పుడు మనము కూటస్థుడని శుద్ధ చేతనం అని తత్పదానికి త్వంపదానికి లక్ష చేతనం అని చెప్పుకున్నామే అవి రెండు భిన్నములు కావు ఒక్కటే అఖండ ఏకరసత హండం అంటే సజాతీయ విజాతీయ స్వగత భేదరహితం లేదా పంచభేదరహితమైనటువంటి ఏకరసమైనటువంటి చైతన్యం ఒక్కటే అదే జీవుని యొక్క వాస్తవ స్వరూపం ఈ ప్రకారంగా అవచ్ఛేదవాదం తెలుసుకున్నాం ఇక ఐదవది ఆభాసవాదం ఎలా ఉంటుంది ఇష్ట గ్రంథ ఉక్త ఆభాసవాదికి రీతిసే ఈ ఆభాసవాదము శ్రీ విద్యారణ్య గురుదేవులు మరియు శ్రీ సురేశ్వరాచారు వీరిద్దరే ఆభాసవాదాన్ని చెప్తారు ఇక బింబ ప్రతిబింబవాదమును మని సంక్షేప శారీరకారులు మరియు వివరణాచారులు ప్రకాశాత్మ శ్రీచరణముని వీరు బింబ ప్రతిబింబవాదాన్ని చెప్తారు ఇక వాదాన్ని శ్రీ వాచస్పతి మిశ్రుడి చెప్తారు ఇక మిగతా ఏమున్నాయి మామూలుగా వేదాంతులే చెప్తారు ప్రత్యేకంగా వాళ్ళ పేర్లేమి ఉల్లేఖనం చేయలేదు అయితే ఈ ఆభాసవాదం ఈ వేదాంత పంచదశలో చెప్పబడింది అందుకే అంటున్నాడు ఇసు గ్రంథ ఉక్త ఆభాసవాదికి రీతిస్తే ఈ గ్రంథంలో చెప్పబడినటువంటి ఆభాసవాదం యొక్క ప్రకారం చేత అన్నాడు ఈ ఆభాసవాద అనుసారంగా సాభాస కహియ చిదాభాస సహిత మాయా విశిష్ట చేతన రూపు ఈశ్వర్ తత్పథక వాచ్ఛార్థే ఈ ఆభాసవాదంలో మాయా అనేటువంటి ఉపాధి ఆ మాయా విశిష్ట చేతనము మరి అధిష్టానమైనటువంటి శుద్ధ చేతనం బ్రహ్మము ఈ మూడింటిని కలిపి ఈశ్వరుడు అనాలి ఇది తత్పదానికి వాస్తమనబడుతుంది ఇక సాభాస మాయా భాగక త్యాగకరకే ఇక ఆభాష సైత మాయను వదిలేస్తే కేవలము అవశేష శుద్ధ బ్రహ్మ లక్ష్యార్థి ఇక మిగిలేదెవరు మాయా తద్గత ఆభాసం రెండింటిని విధులు పెడితే శుద్ధ చేతనం మిగులుతుంది అది తత్పదానికి లక్ష్యార్థం మన పడుతుంది అవరు సాభాస అంతఃకరణ వాష్టి అజ్ఞాన అంశ విశిష్ట చేతన రూపు జీవు త్వంపదక వాత్సార్థహే విష్టి అజ్ఞాన విశిష్ట చేతన రూప జీవు త్వంపదక అవరు సాభాస అంతఃకరణ వాష్టి అజ్ఞాన అంశ రూపు అంటే విశేష త్యాగకరికే అవసే చేతస్థ లక్షార్థ జీవుడు అంటే ఎవరికనుకున్నాము శ్రీ విద్యారాణి గురుదేవులు చెప్పారు కదా జీవుని యొక్క నిర్వచనం జీవుని యొక్క లక్షణం నాలుగవ ప్రకరణంలో పదకొండవ శ్లోకం చైతన్యం అధిష్టానం లింగ దేహ పునఃా లింగ దేహస్త అని చెప్పుకున్నాం కదా అధిష్టాన చైతన్యము మరి లింగదేహము మరి తద్గత ఆభాసము ఛాయ చైతన్యం యొక్క ఛాయ అంటే ఆభాసము ఈ మూడిటికి కలిపి ఈ మూడిటి యొక్క సమూహానికి జీవుడు అనాలి ఇది తుంపదం యొక్క వాత్సార్థం ఇక అంతఃకరణము గాని లేదా వేస్తే అజ్ఞానం స్వరూప ఉపాధి గాని ఈ విశేషణ భాగాన్ని త్యాగం చేస్తే అవశిష్ట కేవల కూటస్థ చైతన్యం ఏదైతే ఉందో అది తుంపదానికి లక్షార్థం మనబడుతుంది అయితే ఇప్పుడు మనం పూర్వం చెప్పు ప్రకారంగా మరి ఆభాసవాద అనుసారంగా కూడా అంతఃకరణ రూప ఉపాధి అని కూడా చెప్తారు మరి విష్టి అజ్ఞానం కూడా ఉపాధిగా చెప్తారు అజ్ఞానం చెప్తేనే ఏ కూడా లక్షణం తక్కువదు అంతఃకరణం చెప్తే సుశుప్తి అవస్థలో లక్షణం తక్కువంది సరే తిను దోనో లక్షార్థికి కయ్యే కూటస్థి అఖండ ఏకరస్తా హ అధిష్టాన చేతనం ఏదైతే తత్పదానికి మరియు తొంపదానికి లక్ష్యం అని తెలుసుకున్నాము ఇక్కడ ఈ రెండు పదాలకు లక్ష్యభూత చేతనములు రెండు కాదు అవి ఒక్కటే కూటస్థి అఖండ ఏకరసత హటస్థుడు మరి బ్రహ్మము ఈ ఇద్దరు కూడా అఖండం అంటే విడివిడిగా లేవు ఒకటే చేతనం ఏకరసం ఉంది ఈ విధంగా వ్యవహార అంటే సృష్టి దృష్టి వాద ఐదు పక్షాలు చెప్పబడ్డాయి ఈ ఐదుగురు కూడా వేదాంతులే వేరే కాదు వేదాంతం అనేది ఒకటే అయినా గాని ఈ అనేక పక్షాలు అధికారి భేదాన్ని బట్టి సుఖరమగున్నట్లుగా కొన్ని వాదాలను చెప్పి ఏనకేన ప్రకారేనా ముముక్షలకు అఖండ ఏకరస అద్వితీయ పరబ్రహ్మ బోధ కావాలనేటువంటిదే అభిప్రాయము ఉంది అందరి కూడా ఆ విషయాన్ని శ్రీ పండిత్ పీతాంబజీ చెప్తున్నారు ఉక్త సర్వ ప్రక్రియక జీవభావ్ ఈశ్వర భావ్ ఒక జగత్ కా ఆరోపు కరికే తినకే అపవాద ద్వారా అద్వైత బ్రహ్మకే బోధనమే తాత్పర్య అన్ని పక్షాలు ఏవైతే ఉన్నాయో అజాతవాదం గాని దృష్టి సృష్టివాదం గాని సృష్టి దృష్టివాదం గాని ఆ సృష్టి దృష్టివాదంలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఐదు పక్షాలు గాని ఈ అనేక ప్రక్రియలు చెప్పబడ్డాయో ఇవి ఏనకేనా ప్రకారమైన ముముక్షులకు అద్వితీయ బ్రహ్మ బోధ కావాలనేటువంటి తాత్పర్యం చేతనే ఈ ప్రక్రియలు వెలువడ్డాయి జీవభావము ఈశ్వర భావము మరియు జగత్ యొక్క ఆరోపము అపవాదం ద్వారా అద్వితీయ బోధమునందే తాత్పర్యము ఉన్నవి ఈ విషయాన్నే శ్రీ సురేశ్వరాచారుల వారు బృహదారణ్య వార్తంలో వారి నిష్కర్మ సిద్ధులో కూడా చెప్పినారు ఏయా భవే పుంసం వ్యుత్పత్తి ప్రత్యేగాత్మని సహ ప్రయత్నస్థితి అని అంటూ ప్రత్యేకాత్మని వ్యుత్పత్తి ఏయా ఏయా పుంసం భవతి ప్రత్యేక పిన్న పరమాత్మందు ఏ పురుషులకు వాళ్ళ వాళ్ళ బుద్ధి యొక్క తీక్ష్ణతను బట్టి వాళ్ళ యోగ్యతను బట్టి వారి వారి అధికారాన్ని బట్టి ఏ పురుషునికి ఏ ప్రక్రియ నచ్చితే ఆ ప్రక్రియను తీసుకుని వాళ్ళు చింతన చేసి తరించవచ్చు ఏ ప్రక్రియను చింతన చేసినా గాని అద్వితీయ బోధనే అవుతుంది ఇందులో ఇది మంచిది ఇది చెడ్డది అని మాత్రము కాదు మన స్థితిని బట్టి అధికారాన్ని చూసి ఆ ప్రక్రియను ఎన్నుకొని ఆ ప్రక్రియను అనుసరించి వాళ్ళు తరించవచ్చు అందుకని ఇందులో ఏది శ్రేష్టము ఏది అశ్రేష్టము అనేది మాత్రము తెలుసుకోరాదు సంశయపడరాదు వికల్పం చేయరాదు అన్ని కూడా యోగ్యమే మరి అన్ని కూడా అయోగ్యమే ఉన్నాయి తత్వానుసంధానంలో చెప్పాడు కదా ఇవి అన్ని యోగ్యమే ఉన్నాయి అన్ని గ్రాహ్యమే ఉన్నాయి అన్ని త్యాజ్యమే ఉన్నాయి అన్నాడు ఈ శబ్దాన్ని చాలా వివేకంతో వాడినాడు తత్వానుసంధానంలో ఎందుకు అని ఎంతవరకు బోధ కలగదో అంతవరకు వారి వారి మనస్థితిని బట్టి మనసు యొక్క అవస్థను బట్టి అధికార భేదాన్ని బట్టి అన్ని గ్రాహ్యములే ఇక బోధ అయిన తర్వాత అన్ని త్యాజ్యములే ఎందుకు ఎప్పుడైతే బోధ అవుతదో అప్పుడు ఇక ఈ ప్రక్రియతో ఏం పని చెప్పండి శాస్త్రాన్ని అధీత్య మేధావి అభ్యసపున గ్రంథం అభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పర ఫలాలమివార్థి తిజేత్ గ్రంథం శేషత అంటూ అమృతనాథోపనిషత్తు మరియు బ్రహ్మ బిందూ ఉనిషత్తులను మంత్రాలను తీసుకుని విద్యారాణ్య గురుదేవులు మనకు ద్వైత వివేకంలో నలభై ఐదు నలభై ఆరు శ్లోకం చెప్పినాడు కావున ఏ ప్రక్రియ అయినా సరే అన్ని కూడా యోగ్యములే ఎంతవరకు అంటే జ్ఞానం కలిగేంత జ్ఞానం కలిగిన తర్వాత అన్ని త్యాజ్యములేతే జిస్సు ముముక్ష జిస్సు ప్రక్రియకి రీతిసే అద్వైత బ్రహ్మకా జ్ఞానం హోవే తిస్కు సో ఈ ప్రక్రియ సమీచీనహే ఎవరికి ఏ ప్రక్రియ ద్వారా అద్వితీయ బోధ కలుగుతుందో ఆ ప్రక్రియ ఆ ముముక్షువుకు అది సమీచీనమే అంటే యోగ్యమే ఉంది అని శ్రీ సురేశ్వరాచారులు సమన్వయం చేసి చెప్పినాడు వేదాంతంలోనే అనేక వాదాలు ఉన్నాయి మరి అది శ్రేష్టమా ఇది శ్రేష్టమా అని సందిగ్ధంలో పడాల్సిన అవసరం లేదు అన్ని యోగ్యములే ఉన్నాయి ఎవరికి ఏది నచ్చితే దాన్ని తీసుకొని వాళ్ళు చింతన చేసి ధన్యలు కావచ్చు అది వారికి యోగ్యమే ఉంటుంది అయితే తత్వమర్శ్రీ మహావాక్య విషయ దిఖాయిజో వాచ్య లక్ష్య రీతి ఈ ప్రకారంగా తత్పదానికి వాచ్యార్థము లక్షార్థము మరియు త్వంపదానికి వాస్యార్థము లక్షార్థము ఈ విధంగా తత్వ పదార్థ శోధన చేసిన తర్వాత ఏ లక్ష్యార్థం ఉన్నదో అది మనకు గ్రాహ్యము తత్పదం యొక్క లక్ష్యార్థము త్వంపదం యొక్క లక్ష్యార్థము ఇవి రెండు కూడా ఒక్కటే అని అసి పదము బోధిస్తుంది సో అవ్వరు తీను మహావాక్యాన్ని విషయ జానిలేని అయితే తత్వమశ్రీ మహావాక్యంలో ఏ విధంగా తెలుసుకున్నామో అదే విధంగా మిగతా మూడు మహావాక్యాల్లో కూడా ఈ విధంగానే తెలుసుకోవాలి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అహం అనేటువంటి ఇంకా మూడు మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఈ విధంగానే వాచ్యార్థం లక్ష్యార్థం ఉంటుంది అందులో లక్షార్థాన్ని మాత్రం గ్రహించి అద్వైత బోధను పొందాలి వాచ్యార్థంలోనే లక్ష్యార్థం ఉంది లక్ష్యార్థం వేరుగా కాదు వాచ్యార్థంలోనే విరోధి భాగాన్ని త్యాగం చేస్తే లక్ష్యార్థం మనకు ఆ విరోధి భాగము అవశేషంగా ఉంటుంది ఆ రెండు పదాల యొక్క లక్ష్యార్థము ఒక్కటే అని తెలుసుకున్నట్లయితే అద్వైత బోధ అవుతుంది ఆ అద్వితీయ బ్రహ్మ అజ్ఞానానికి విరోధి కేవల బ్రహ్మజ్ఞానము అజ్ఞానానికి విరోధి కాదు కేవల ఆత్మజ్ఞానము అజ్ఞానానికి విరోధి కాదు ఇలా నేను చెప్తూ ఉంటాను బ్రహ్మజ్ఞానము మోక్షానికి సాధనం కాదు ఆత్మజ్ఞానము మోక్షానికి సాధనం ఈ జ్ఞానాలు ఎటువంటి జ్ఞానాలు అంటే కేవలము అవాంతర కలిగినటువంటి జ్ఞానాలు బ్రహ్మజ్ఞానం బ్రహ్మం ఎట్లా ఉంటుంది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పిన ప్రకారంగా కేవలం బ్రహ్మ స్వరూప బోధక వాక్యమైనటువంటి అవంతర వాక్య జన్య జ్ఞానం బ్రహ్మజ్ఞానం జయే సో హృద్యంతర జ్యోతి పురుష అని చెప్పినటువంటి జీవ స్వరూప బోధ వాక్యం దాని చేత కలిగినటువంటి జ్ఞానము ఆత్మజ్ఞానము చేత అజ్ఞానం నష్టం కాదు అజ్ఞానం ఎక్కడ ఉంది అంటే జీవ బ్రహ్మల యొక్క ఏకత్వం పట్ల ఉంది కాబట్టి ఈ జీవుడు బ్రహ్మము ఇద్దరు ఒకటే అని తెలుసుకుంటేనే ఆ బ్రహ్మాత్మకత్వ విజ్ఞానం చేత మాత్రమే అజ్ఞానం నష్టం అవుతుంది తద్వారా ముక్తి సిద్ధిస్తుంది ఎద్యపి విశ్వ మహావాక్య వివేక ప్రకరణ విషయ సర్వ మహావాక్య గత దోను దోను పదానికి లక్షార్థనికి ఏకత పరస్పర జనాయి హై సోయి ముషుకు ఉపాధి హై అయితే స్వామీజీ ఈ అన్ని మహావాక్యాల్లో ఈ రెండు రెండు పదాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మబోధక పదము మరియు జీవబోధక పదము ఉదాహరణకు తత్వ బ్రహ్మబోధక పదం తత్వ జీవబోధక పదం తొమ్ము ఇట్లా ప్రతి మహావాక్యంలో రెండు రెండు పదాలు ఉన్నాయి వాటి యొక్క లక్ష్యార్థం ఏదైతే ఉందో అదే కదా జీవునికి ఏది ముముక్ష ఉపాధేయము ఆ లక్ష్యార్థం యొక్క ఏకత్వాన్ని చెప్పేటువంటిదే మహావాక్యాల యొక్క తాత్పర్యం ఉంది అందుకని లక్ష్యార్థం మాత్రమే ముముక్షకు ఉపయుక్తం ఉంది ఉపాధేయం ఉంది అయితే కేవలం లక్ష్యార్థమే ఉపాధేయం కదా ముమ్ముక్షకు మరి అలాంటప్పుడు వాచ్యార్థం గురించి విచారం చేయాల్సిన అవసరమే ఉన్నది లక్ష్యార్థం గురించి తెలుసుకుంటే సరిపోతుంది కదా అంటే తథాపి అయినా కూడా వాచ్యార్థకే జ్ఞానం విన వాచ్యార్థమే ప్రవిష్ఠ లక్షార్థిక స్పష్ట జ్ఞానం ఓవే నహి ఆ లక్ష్యార్థ జ్ఞానం కలగాలంటే కూడా ఆ లక్ష్యార్థం ఎక్కడుంది వాచ్యార్థంలోనే ఏకదేశంలో ఉంది ఈ లక్ష్యార్థము మరియు ఉపాధి రెండు కలిపితే వాచ్యార్థమైంది కదా బృజ్జీవుడు అన్నప్పుడు అంతఃకరణము మరియు కూటస్థ చైతన్యము మరియు తద్గత ఆభాష ఈ మూడింటిని కలిపితే వాచ్యార్థమైంది మరి లక్ష్యార్థం ఏది కూటస్థ చైతన్యం మరి కూటస్థ చైతన్యం వాత్సార్థం కంటే భిన్నంగా ఉందా లేదు వాత్ ఉంది అందుకని వాత్సార్థాన్ని తెలుసుకుంటేనే గాని భాగత్యాగ లక్షణ చేత ఉపాధి భాగాన్ని విరోధి భాగాన్ని త్యాగం చేస్తే మనకు లక్ష్యార్థము సంపన్నం అవుతుంది అందువల్ల లక్ష్యార్థాన్ని గ్రహించాలంటే వాచ్ఛార్థ జ్ఞానం కూడా అవసరమే అయితే ఇసు ప్రకరణకే ఆగే పీచే అనేక స్థలమే వాచ లక్ష్య దోను కథన్ కియా ఈ ప్రకరణంలో అంటే ఈ మహావాక్యాల విచారం చేస్తున్నప్పుడు వెనక ముందు ఉన్నా గాని లక్ష్యార్థాన్ని మాత్రమే గ్రహించిన కదా మరి ఈ లక్ష్యార్థాన్ని గ్రహించాలంటే వాచ్యార్థం తెలియకుండా లక్ష్యార్థాన్ని ఎలా తీసుకోగలవు నువ్వు అందుకని వాచ్యార్థ జ్ఞానము కావాలి ఆ వాచ్యార్థంలోనే ఉపాధి భాగాన్ని చేస్తే లక్ష్యార్థం మనకు నిష్పన్నం అందువల్ల జానికే వాచ్యార్థాన్ని తెలుసుకోకుండా ముముక్షుకు బ్రహ్మాత్మకి ఏకతాక నిశ్చయ రూపు తత్వజ్ఞానం ఓవెని వాచ్యార్థాన్ని తెలుసుకోకుండా ముముక్షువుకు బ్రహ్మాత్మల యొక్క ఏకత్వ జ్ఞానం ఏకత్వ నిశ్చయము కలుగనేరదు అందువల్ల వాచ్యార్థ జ్ఞానము లక్షార్థ జ్ఞానము అవసరం ఉన్నది ఇహ సమాధాన రూప వివాద బహుతాయ్ సో శుద్ధ బుద్ధి వాళ్ళే జిజ్ఞాసుకు ఉపయోగించే అభావితే స్తారక భయతే లిఖానహితు దిశ మాత్ర దిఖాహ్ అయితే ఈ తత్వంబే మహావాక్య విచారణ అంటే తత్వంబే కాదు ఈ నాలుగు మహావాక్యాల విషయంలో విచారణ చాలా విస్తారంగా ఉంది అది ఉత్తమ జిజ్ఞాసులకైతే శుద్ధ బుద్ధి గల వారికి మరి ఇంతే కాకుండా గ్రంథ విస్తార భయం చేత కూడా మేము ఇక్కడ వ్రాయలేదు అని కేవలం దిశ మాత్రంగా చెప్పాము అంటూ యూక్త చారి మహావాక్యాన్ని విషయ క్రముకరి విద్యమాను ప్రజ్ఞానం అహం తర్ అం విశేషన్ వాళ్ళ ఆత్మ ఏ చారి పదహే అయితే నాలుగు మహావాక్యాల్లో ప్రజ్ఞానం బ్రహ్మ ఇది ఐతరే ఉపనిషద్గత ఋగ్వేద వాక్యం ఇక యజుర్వేదంలోని మహావాక్యం బృహదారానికి ఉపనిషత్తులోని అహం బ్రహ్మాష్మి సామవేదంలోని చాందోగ్య ఉపనిషత్ గత మహావాక్యం తత్వంశ మరియు అధరుణ వేదంలోని మాండవిక్య ఉపనిషత్తులోని మహావాక్యం అయమాత్మ బ్రహ్మ ఈ నాలుగు మహావాక్యాల్లో చూడండి ప్రజ్ఞానం బ్రహ్మ అంటున్నప్పుడు ప్రజ్ఞానం అనేది జీవబోధక శబ్దం అట్లే అహం బ్రహ్మాస్మీ అహం అనేది జీవబోధక శబ్దం అట్లే తత్వ మొట్టమొదటి ఈశ్వర వాచక పదం ఉంది తత్ కానీ రెండవది తొమ్మిది అయితే అది జీవబోధక పదం అట్లే అయమాత్మ బ్రహ్మలో అయం అనేది జీవ బోధక పదం తినుక వాచ్యార్థ రీతిసే జీవు హే ఈ నాలుగు మహావాక్యాల్లో అందరి మతంలో కూడా వీటి యొక్క జీవుడే ఐసే బ్రహ్మ బ్రహ్మ తత్ బ్రహ్మ విన్న చారీ పదానిక వాచ్యార్థ ఈశ్వరే ఇక ప్రజ్ఞానం బ్రహ్మ అక్కడ రెండో పదమేది బ్రహ్మ అహం బ్రహ్మాస్మిలో రెండో పదమేది బ్రహ్మ ఇక తత్వమశ్రీ మహావాక్యంలో మొదటి పదము తత్ మరియు అయమాత్మ బ్రహ్మలో రెండో పదం బ్రహ్మ ఇవన్నీ కూడా ఇన్ చారీ పదానికి వాచ్యార్థి ఈశ్వరై ఈ నాలుగు పదాల యొక్క వాచ్యార్థము ఈశ్వరుడు ఇన్ జీవరు ఈశ్వరు దోను అల్పజ్ఞతాది సర్వజ్ఞతాదే రూపు విరుద్ధ ధర్మం వాళ్ళే హోనైతే ఇన్ దోనూకి ఏకతాక ఘటాకాశ్ కహ్యే ఘట విశిష్ట ఆకాశ్ ఆరు మఠాకాశ్ కహియే మఠ విశిష్ట ఆకాశ కే ఏకతాకే న్యాయ అసంభవే అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి జీవపరక శబ్దాల్లో మరియు బ్రహ్మ పరక శబ్దాల్లో వైరుధ్యం కనపడుతుంది ఈశ్వర వాచక శబ్దాల్లో ఆ ఈశ్వరుని ధర్మాలు ఎలా ఉన్నాయి సర్వజ్ఞుడు సర్వశక్తి వ్యాపకుడు సృష్టి కారకుడు మరియు మాయా అధీశుడు అంటే మాయకు ఈశ్వరుడు ఉన్నాడు తన అధీనంలో మాయను పెట్టుకుంటాడు ఇట్లాంటి ధర్మాలు గలవాడు ఈశ్వరుడైతే జీవుడేమో అల్పజ్ఞుడు అల్పశక్తిమంతుడు అవిద్యకు వశగతుడు మరియు జీవులు నానా ఈ ధర్మాలతో కూడుకున్నటువంటి వాడు జీవుడు ఈ ధర్మాలను విచారం చేస్తే పరస్పరం ఎలా ఉన్నాయి విరుద్ధం ఉన్నాయి మరి విరుద్ధమైనటువంటి ధర్మాలు కలిగినటువంటి జీవేశ్వరులకు ఆభేదము సంభవించదు ఏ విధంగా అంటే ఘటాకాశ మహాకాశం ఘట రూప ఉపాధిని పురస్కరించుకొని ఘటాకాశం అన్నా మఠరూ ఉపాధిని పురస్కరించుకొని మఠాకాశం అన్నాం మఠాకాశానికి ఘటాకాశానికి ఆభేదం సంభవిస్తుందా సంభవించదు తథాపి ఘటమటికి దృష్టికు త్యాగుకే తిని దోనమే స్థితి జో ఆకాశ మాత్రమే తినికి ఏకతాకా సంభవకి న్యాయ అయితే ఈ ఘటాకాశ మహాకాశాల్లో ఉపాధులను అట్లే పెట్టుకొని విచారించినట్లయితే అభేదం సంభవించదు కానీ ఈ రెండు ఉపాధుల దృష్టిని వదిలేసి కేవల ఆకాశ దృష్టితో గనక విచారించినట్లయితే ఒకటి ఆకాశం అనేకములు అదే విధంగా లక్షణాసే ధర్మ సహిత ఉపాధి బాగుకు త్యాగికే జీవేశ్వర దోనూ జో లక్ష్యార్థ చేతన మాత్ర హేతాకి ఏకత సంభవ అదే విధంగా ఈ మహావాక్యాల్లో వాచ్యార్థాన్ని కనుక విచారం చేసినట్లయితే ధర్మ సహిత ఉపాధి భాగం ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని విచారం చేస్తే విరోధం కనపడుతుంది కానీ ఆ ధర్మ సహిత భాగాన్ని త్యాగం చేస్తే జీవేశ్వరుల్లో అవశిష్టమైనటువంటి అయితే లక్ష్యమాత్ర చైతన్యం ఉన్నదో లక్ష్యార్థం ఉన్నదో దానిది ఏకత్వం సంభవిస్తుంది ఈ ప్రకారంగా మహావాక్యాల్లో భాగత్యాగ లక్షణ చేత అఖండ ఏకరస అద్వితీయ బ్రహ్మబోధ అవుతుంది ఈ మహావాక్యాల యొక్క ముఖ్య తాత్పర్యమే జీవ బ్రహ్మల యొక్క ఏకత్వాన్ని బోధించేది ఉంది ఈ విధంగా మహావాక్యాల యొక్క ప్రయోజనం చూపెట్టాడు ఇహా మహావాక్యానికే దోను దోను పదం విషయ్ జహద లక్షణ సంభవిన అయితే ఈ మహావాక్యాల్లో ఇంతకు పూర్వం చెప్పుకుంటూ వచ్చిన ప్రకారంగా జహద లక్షణ అజహద లక్షణ భాగత్యాగ లక్షణాలలో మూడేటిలో ఏ లక్షణం కూర్చుంటుంది మహావాక్యంలో అనంటే జహద లక్షణ కూర్చోదు జహద లక్షణ అనుభవించదు ఎందుకు అయితే లక్ష్యార్థ జరు బ్రహ్మ హే వే వాచ్యార్థ జీవేశ్వరు విషయ ప్రవిష్ట హే అయితే లక్ష్యార్థమైనటువంటి కుటస్థాత్మ శుద్ధ చైతన్యము బ్రహ్మము శుద్ధ బ్రహ్మము ఈ రెండు కూడా వాచ్యార్థంలోనే అంతర్భూతమై నివిష్టమై ఉన్నాయి ప్రవిష్టమై ఉన్నాయి అందుకని జహద లక్షణాన్ని స్వీకరిస్తే వాచ్యార్థాన్ని మొత్తం త్యాగం చేయవలసి ఉంటుంది ఏ విధంగా గంగాయా గ్రామ అన్నప్పుడు ప్రవాహ రూప దేవనది ఏదైతే ఉందో గంగా శబ్దానికి వాచ్యార్థం ఆ వాచ్యార్థాన్ని సంపూర్ణంగా త్యాగం చేసి ఆ వాచ్యార్థంతో సంబద్ధమైనటువంటి అధికారథాన్ని తీరాన్ని మనం గ్రహించినాం అంటే వాచ్యార్థాన్ని సంపూర్ణంగా వదిలిపెట్టినాం అట్లే తత్వమసియాది మహావాక్యాల్లో కనుక మనం జగద లక్ష్యం స్వీకరించినట్లయితే ఏమవుతుంది ఆ వాచ్యార్థంలోనే ప్రవిష్టమై ఉన్నటువంటి లక్ష్యార్థాన్ని కూడా పోగొట్టుకున్న వాళ్ళం ఉదాహరణకు అరటి పండు మీరు తెచ్చుకున్నారు ఎందుకోసం తెచ్చుకున్నారు తిన తండకే తెచ్చుకుంటారు కదా అంతేనా మరి ఇప్పుడు ఆ అరటి పండు అనే శబ్దానికి వాచ్యార్థం ఏది చెప్పండి అంటే పై భాగము లోని గుజ్జు భాగము రెండు కూడా అరటి అనే శబ్దానికి వాచ్యార్థం మరి వాత్ని సంపూర్ణంగా త్యాగం చేశాండ్రనుకో తొక్క భాగాన్ని గుజ్జు భాగాన్ని సంపూర్ణంగా త్యాగం చేస్తే మీకు ప్రయోజనం ఏమి చెప్పండి ప్రయోజనం లేదు అదే విధంగా తత్వంశ మహావాక్యంలో సంపూర్ణ వాచ్యార్థాన్ని త్యాగం చేయబడినటువంటి ఏదైతే జగత్ లక్షణం ఉందో దాన్ని స్వీకరించినట్లయితే లక్ష్యార్థాన్ని కూడా వదిలిన వాళ్ళం అవుతాం ఎందుకు లక్షార్థం కూడా వాచ్యార్థంలోనే ఉంది సంపూర్ణ వాచ్యార్థాన్ని వదిలితే మనకు కావలసినటువంటి ఏదైతే చేతన భాగం ఉండదో కూడా వదిలిన అవుతాము అప్పుడు వాక్యార్థ విచారణ నిష్ప్రయోజనం ప్రయోజనం సిద్ధించదు జో జహత లక్షణాకి రీతిసే సారే వాచ్యార్థిక త్యాగు హోవేతో తీసుకే సాచి లక్షార్థికీ త్యాగు హోవేగా జహత లక్షణ అనుసారంగా సంపూర్ణ వాచ్ార్థాన్ని త్యాగం చేస్తే దాంతోపాటు లక్షార్థాన్ని కూడా వదులుకున్న వాళ్ళం అవుతాం అప్పుడు మనకు ప్రయోజనం సిద్ధించదు కాబట్టి జహత లక్షణ మహావాక్యంలో ఉపయుక్తము కాదు ఇక అజేత లక్షణం స్వీకరిస్తే ఏమవుతుంది స్వామీజీ అంటే అజేత లక్షణ భీ సంభవిన అజాహిత లక్షణాన్ని కూడా స్వీకరిస్తే సంభవించదు ఎందుకని అంటే అజాహిత లక్షణం అంటే ఏమిటి వాత్స్యార్థాన్ని త్యాగం చేయకుండా తత్ అయినటువంటి అధిక అర్థాన్ని గ్రహించడం జరుగుతుంది ఏ విధంగా సోనోధావతి అన్నప్పుడు సోనో పదానికి వాస్యార్థమైనటువంటి ఎరుపు వర్ణము ఎర్రని రంగు ఆ వాత్స్యార్థాన్ని వదలకుండా ఆ ఎర్రని రంగు కలిగినటువంటి ఒక గుర్రంను అధికార్థం చేసినాము అంటే వాస్యార్థాన్ని సంపూర్ణంగా అట్టే తత్సంబంధి అధికారతాన్ని చేసినాము అజాహత లక్షణలో మరి ఒకవేళ మహావాక్యంలో కూడా అజాత లక్షణం స్వీకరించినట్లయితే సంపూర్ణ వాత్స భాగం అలాగా ఉంటే ఆ వాత్స్యంలోనే ఈ విరోధి ఏ అంశం ఉండదు ఉపాధి భాగం కూడా అట్లే ఉంటుంది మరి విరోధి భాగం అట్లే ఉంటే అభేదం ఎలా అందుకని అజాత లక్షణ కూడా మహావాక్యంలో ఉపయుక్తం కాదు అయితే అజాత లక్షణానికి రీతిసే వాచార్థికే ఆ విరోధికే విద్యమాన హోనైతే లక్షణాలు వ్యర్థతాకా ప్రసంగం ఓవేగా అజాత లక్షణ స్వీకరించినట్లయితే వాచ్ఛార్థంలో ఏ విరోధి భాగం ఉండదు అది త్యాగం చెయ్యం కాబట్టి అది అట్లే ఉంటుంది కాబట్టి మరి విరోధం ఉన్నప్పుడు లక్షణ చేత ఏకత సంభవించదు ఎప్పుడైతే విరోధం ఉంటదో అక్కడ ఐక్యం ఎలా సంభవిస్తుంది కాదు యాతే సో ఏ హె దేవదత్త హే ఇస్ త్రేషస్టువే టిని విషయ్ అన్నాడు త్రేషష్ కడ మీరు ఎక్సే త్రేషష్ఠ అని తెలుసుకోవాలి ఎందుకంటే అక్కడ వంద దాటిన తర్వాత మళ్ళా ఒకటి రెండు మూడు నాలుగు అనుకుంటూ చెప్తూ వచ్చాడు కాబట్టి అదే అక్కడ చెప్పినటువంటి అంకెనే ఇక్కడ చెప్పినాడు అరవై మూడు అన్నాడు కానీ నూట అరవై మూడవ టిప్పన్ అనే దృష్టాంతం ఇచ్చినాడు అక్కడ మనకు ఈ గ్రంథానుసారంగా పేజ్ నంబర్ నలభై రెండులో ఉంది ఆ దృష్టాంత అనుసారంగా ఉక్త దృష్టాంతికి న్యాయ విరోధి భాగికే త్యాగకరి అవిరోధి అంశకే గ్రహణతే ఏకతాకే సంభవతే ఇహ భాగత త్యాగ సంభవే హై ఈ స్వయం దేవదత్త అనేటువంటి దృష్టాంత అనుసారంగా విరోధి భాగాన్ని త్యాగం చేసి అవిరోధి భాగాన్ని గ్రహించినట్లయితే అంటే దీనికి ఏమన్నాం మనము భాగత్యాగ లక్షణ అన్నాం ఈ భాగత్యాగ లక్షణయే మహావాక్యంలో సంభవిస్తుంది జత లక్షణ గాని అజేత లక్షణ గాని महावाक्यू संभावित इस रीति से आचार्य ने एकता करी बोधन किए दोनों पदन के लक्ष्य अर्थ विषय अधिकारी को यथार्थ एकता के ज्ञान के अभावते एकता अंश विषय चित माया कारण करी होती जो परोक्षता और परिचिनता भ्रांति जिसके निवारणार्थ ओतपोत भाव कर्तव्य है అయితే శ్రీ గురుదేవుని యొక్క ముఖార విందాము నుండి తత్వస మహావాక్యాలు విన్న తర్వాత మనకేం బోధవుతుంది కదా నీవే బ్రహ్మవు అని చెప్తే నీకేమని బోధవుతుంది నువ్వు బ్రహ్మ నీకు నేను బ్రహ్మననే జ్ఞానం అవుతుంది అంతే కదా ఇట్లా ఏకతా జ్ఞానం అవుతుంది కానీ ఏకత్వ జ్ఞానం కరిగినప్పటి కూడా ఇంకా ఆ పోదు ఎందుకు పోదు అనంటే తత్పదం పట్ల అంటే బ్రహ్మం పట్ల ఈ జీవునికి పరోక్షత భ్రాంతి ఉంది మరి ఆ జీవుని పట్ల పరిచ్ఛున్నత భ్రాంతి ఉంది అయితే ఈ రెండు భ్రాంతులు పోవాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓతపోత భావంగా విచారం చేయవలసి ఉంటుంది ఓతపోత భావం చెప్పాలి అంటే బ్రహ్మముతో తనను అభేదంగా తనతో బ్రహ్మమును అభేదంగా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు రెండు వైపుల నుంచి చింతన చేయాలి అహం బ్రహ్మాస్మి బ్రహ్మ ఇవ అహమస్మి అని ఈ విధంగా చింతన చేసినట్లయితే అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు నేను బ్రహ్మమును అన్నప్పుడు బ్రహ్మం ఎవరు వ్యాపక చైతన్యము మరి నేను బ్రహ్మమును అన్నప్పుడు తనలో ఉన్నటువంటి పరిచున్నత భ్రాంతి నివృత్తి అవుతుంది ఎందుకు తాను ఇంత దనుక నేను పరిచున్ను అనుకున్నాడు కానీ తన చేత ఆభేదంగా తెలుసుకున్నాడు కాబట్టి బ్రహ్మం వ్యాపకం కాబట్టి తను కూడా ఏమైనాడు బ్రహ్మం అంటే తాను కూడా వ్యాపక రూపుడ లేదా అప్పుడు పరిచ్ఛున్నత భ్రాంతి తొలగిపోతుంది ఇక బ్రహ్మ ఏవ అహమస్మి అన్నప్పుడు బ్రహ్మం పట్ల ఉన్నటువంటి పరోక్షత భ్రాంతి నివృత్తం అవుతుంది ఆ బ్రహ్మమే నేనన్నప్పుడు ఇప్పుడు తనకు తాను పరోక్షం ఉన్నాడా అపరోక్షం ఉన్నాడు అందువల్ల ఆ బ్రహ్మము పరోక్షంగా ఉంది అనేటువంటి భ్రాంతి పోతుంది ఆ బ్రహ్మతో తనను అభిన్నంగా తెలుసుకున్నాడు కాబట్టి బ్రహ్మం పట్ల ఉన్నటువంటి పరోక్షత భ్రాంతి పోతుంది ఈ విధంగా వాక్య వృత్తిలో శ్రీ జగద్గురు శంకరాచార్య వారు చెప్పారు దాన్నే కూడా ఏడో ప్రకరణము డెబ్బై ఆరు డెబ్బై మూడు శ్లోకాల్లో ఈ ఊతపోత భావన గురించి విద్యారాయణ గురు దేవులు చెప్పారు చూసుకోండి అయితే ఓతపోత భావన కూడా అవసరం ఉంది సత్తంబశ్రీ మహావాక్యాన్ని విచారం ఏకత్వ జ్ఞానం కలిగిన ఇంకా పరోక్షత్వ భ్రాంతి పరిచ్ఛిన్న భ్రాంతి అలాగే ఉంటుంది కాబట్టి ఆ రెండు భ్రాంతలు తొలగడానికి ఏం చేయాలి ఓతపోత భావన చేయాలి అని చెప్పినాడు తర్వాత ఓతపోత భావకి రీతి ఏ ఓతపోత భావం యొక్క రీతి అంటే దాని యొక్క ప్రయోజనం ఏ విధంగా ఉంది అంటే చెప్తున్నాడు తత్ పదికే అర్థ పరోక్షత భ్రాంతి నివారణార్థ తత్ తమ్ సో తు హై తత్పదం పట్ల అంటే బ్రహ్మం పట్ల ఉన్నటువంటి పరోక్షత భ్రాంతి నివారణ కోసం ఏమని విచారం చేయాలి మనం ఒక పద భావం లోపల తత్ త్వం అని విచారం చేయాలి అంటే అదే నీవై ఉన్నావు అహం బ్రహ్మాస్మి లోపలైతే బ్రహ్మైవ అహమస్మి అని ఈ విధంగా చింతన చేయాలి అయితే తత్పదికే అర్థకు ఉద్దేశరికే త్వంపదికే అర్థరూపత విధేహ ఇక్కడ తత్ తమ్ అని విచారం చేస్తే ఏమవుతుంది తత్ పట్ల అంటే బ్రహ్మం పట్ల ఉన్నటువంటి పరోక్షత ప్రాంత నివృత్తం అవుతుంది అక్కడ తత్ తమ్ అసి అంటున్నప్పుడు ఇక్కడ ఉద్దేశం ఎవరు అంటే తత్పదము ఉద్దేశం ఉంటుంది మరియు త్వం పదము విధేయం అంటే ఆ తత్పదమును ఉద్దేశించి త్వం పదమును విధేయంగా చెప్తూ ఉన్నావు అప్పుడేమవుతుంది తత్ త్వం అసి అదే నీవై ఉన్నావు అన్నప్పుడు ఆ తత్వ పదానికి అర్థమైనటువంటి బ్రహ్మమే నీవై ఉన్నావు అన్నప్పుడు నీకు నువ్వు పరోక్షం లేవు ఆ బ్రహ్మం నువ్వైనప్పుడు బ్రహ్మం పరోక్షం కాదు అన్నప్పుడు బ్రహ్మం పట్ల ఉన్నటువంటి పరోక్షత భ్రాంతి నివృత్తమవుతుంది ఇక అవరు తొంపదికే అర్థ విష పరిచ్ఛున్నత భ్రాంతికే నివారణ పట్ల అంటే జీవుని పట్ల ఏదైతే భ్రాంతి ఉండాలి ఏమని నేను పరిచ్ఛన్ను అనేటువంటి పరిచున్నత భ్రాంతి ఉండను అది నివారించట కోసము త్వం తత్ అసి అని ఈ విధంగా చెప్పాలి తి నీవు అదే అయి ఉన్నావు అంటే నీవే బ్రహ్మమై ఉన్నావు అన్నప్పుడు నేను బ్రహ్మము తెలుసుకుంటే బ్రహ్మం వ్యాపకం కాబట్టి తాను కూడా బ్రహ్మమైనాడు కాబట్టి ఇప్పుడు తన పట్ల ఉన్నటువంటి పరిచన్నత భ్రాంతి నివృత్తి నేను వ్యాపకం జ్ఞానం కలుగుతుంది తు సో హై తత్ అసి ఐసా త్వంపదికే అర్థకు ఉద్దేశరికే తత్పదికి అర్థ రూపత విధే త్వం పదాన్ని ఉద్దేశించి తత్పదార్థాన్ని విధేయంగా చెప్పడం జరిగింది అయితే తత్పదికే అర్థ బ్రహ్మకి త్వంపదికే అర్థ నిత్య అపరోక్ష సాక్షి రూపత కరి పరోక్షత భ్రాంతికి హాని హోవ్య త్వం తలసి అన్నప్పుడు పరిచిన్నత భ్రాంతి నివృత్తి అవుతుంది పోతపోత భావం యొక్క ప్రయోజనం అని చెప్పబడింది ఆరు తొంపలికే అర్థ సాక్షికి తత్పదికే అర్థ వ్యాపక బ్రహ్మరూపతాకారి పరిచ్ఛిన్నత భ్రాంతికి హాని ఉవ్యైసే అహం బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ ఐసే జాన్యత పరిచ్ఛిన్నతకి హాని ఉవ్య బ్రహ్మ అహం బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ ఆత్మా ఐసే జాన్యతే పరోక్షతాకి హాని ఉవేహ మిగతా మహావాక్యాల్లో కూడా ఈ పరోక్షత భ్రాంతి పరిచ్ఛిన్నత భ్రాంతి నివృత్తి కోసం ఏ విధంగా తెలుసుకోవాలి అహం బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ ఆత్మ బ్రహ్మ అని విధంగా తెలుసుకున్నట్లయితే ఏమవుతుంది పరిచ్ఛన్నతా భ్రాంతి నివృత్మవుతుంది ఇక బ్రహ్మ అహం బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ ఆత్మ ఈ విధంగా తెలుసుకున్నట్లయితే పరోక్షత భ్రాంతి నివృత్మవుతుంది ఏ ఓత భావకి రీతి కహి సో శ్రీమద్ భాగవత ద్వాదశ స్కంద గత పంచమ అధ్యాయకే ఏకాదశవే శ్లోక విసి శ్రీ సుఖదేవిజీని మహావాక్యాలను ఏ విధంగా ఊతపోత భావం చేత విచారించినట్లయితే తత్పదం పట్ల ఉన్నటువంటి పరోక్షత భ్రాంతి తొంపదూరు రోట్ల ఉన్నటువంటి పరిచ్ఛన్నత భ్రాంతి నివృత్తి ఆ ఊతపోత భావం యొక్క ప్రకారము శ్రీమద్ భాగవతంలో ద్వాదశ స్కందంలో పంచమాధ్యాయంలో పదకొండవ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది అంటారు ఆ శ్లోకము ఈ విధంగా ఉంది అహం బ్రహ్మ పరం ధామ బ్రహ్మాహం పరమం పదం ఏం సమీక్షన్ ఆత్మానం ఆత్మన్యాధా నిష్కలే అని ఆ శ్లోకం యొక్క వ్యాఖ్యానాన్ని పండిట్ పీతాంబర్జీ వారు ఈ విధంగా చేస్తూ ఉన్నారు మై పరమధాము నిర స్వరూపు బ్రహ్మహు నేను పరమధామైనటువంటి నిర బ్రహ్మ స్వరూపుని ఉన్నాను పరమ పదు నిర స్వరూపు బ్రహ్మ మైహ ఆ బ్రహ్మము నేనున్నాను నేనే బ్రహ్మమునున్నాను అనే ఈ విధంగా ఊతపోతంగా చింతన చేయడం జరిగింది అక్కడ ఐసే సమ్యక్ దేఖత విచారత హ ఆత్మ అంటే మనకు నిష్కల్ నిరుపాధిక ఆత్మ బ్రహ్మ విషయ ధారణ కరికే దేహాధిక సర్వకు ఆపితే భిన్న నహి దేకేగా ఐసే పరీక్షిత రాజాకే ప్రతీక హి హై సుఖదేవుడు పరీక్ష మహారాజుకు చెప్తూ ఆ బ్రహ్మమును నీ చేత నిన్ను బ్రహ్మం చేత అభిన్నంగా తెలుసుకున్నట్లయితే ఈ పోత పూత భావన చేసినట్లవుతుంది దాని చేత ఏమవుతుంది అని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా బ్రహ్మం పట్ల ఉన్నటువంటి పరోక్షత భ్రాంతి జీవుని పట్ల ఉన్నటువంటి పరిచ్ఛన్నత భ్రాంతి నివృత్మయ్యి అఖండ ఏకరసమైనటువంటి బ్రహ్మ బోధ అవుతుంది ఆచార్యోనే థిస్ తిస్ మహావాక్యకే ప్రసంగమే లిక్కి హే యాీవికే పరిచ్ఛతాదిక్ కి అవరు బ్రహ్మకి పరోక్ష తాళకి భ్రాంతికి నివృత్తి అర్థ ఉక్త హోతపోత భావ అవశ్య కర్తవ్య హై అని అంటూ ఓతబోధ భావన యొక్క అవశ్య కర్తవ్యాన్ని నిరూపించినాడు అక్కడక్కడ ప్రసంగా అనుసారంగా ఆయా మహావాక్యాలను విచారం చేస్తున్నప్పుడు జగద్గురు శంకరాచార్యుల వారు కూడా ఈ విధంగానే ఓతబోధ భావన చేత విచారం చేసినాడు ఇది సకల ము కర్తవ్యముంది కేవలం నేను బ్రహ్మాండ తెలుసుకుంటే కాదు తత్వనసారి మహావాక్యాన్ని విచారం చేసినంత మాత్రాన కాదు ఓత భావన కూడా ముందట కర్తవ్యము మనకు కర్తవ్యాన్ని సూచించినాడు సద్గురు కృపాసే అభిలక్ష అఖండ సచిదానంద ఆది విశేషణ యుక్త సమష్టి వ్యష్టి సర్వ ప్రపంచ మాయా అవిద్య కార్య ప్రపంచే రహిత ఉపాధి కృత జీవేశ్వరికే భేద అధిక పంచేద విభజిత బంధమోక్ష తత్సాధన కల్పన శూన్య ప్రవృత్తి నివృత్తి రహిత శుద్ధ ఏకరమార్థ తత్వ అప్కు యథార్థ దృఢ అపరోక్ష జానకే కృతార్థ హోవు అని ఈ విధంగా పండిత్ పీతాంబర్జీ మహావాక్య వివేకమనపడు ప్రకరణాన్ని ముగిస్తూ చెప్తున్నాడు ఉక్త ప్రకాశ అంటే పైన చెప్పబడినటువంటి ప్రకారం అంటే మహావాక్య విచారణ ఏ విధంగా చేయాలో ఆ ప్రక్రియ మనం తెలుసుకుంటూ వచ్చాం కాబట్టి ఆ ప్రకారం చేత ముక్షు ఆధారంగా చేసుకొని సద్గురుదేవుని యొక్క ముఖార విందం నుండి వారి యొక్క కృపకు పాత్రలయ్యి తత్వం శాద మహావాక్యాలను శ్రవణము మననము నిధి ధ్యాసనము మరి పదార్థ శోధన ఓతపోత భావన ఇవన్నీ చేసినట్లయితే జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానం చేత అతనికి అద్వైత బ్రహ్మబోధ అవుతుంది ఎటువంటి బ్రహ్మబోధ అంటే త్రివిధ పరిచేద శూన్యం అంటే దేశకృత అంతము కాలకృత అంతము వస్తుకృత అంతము లేనటువంటి అఖండ సచ్చిదానంద మొదలగున్నటువంటి విశేషణలతో యుక్తమైనటువంటి సమష్టి వెష్టి సర్వ రూప ఉపాధి రహిత ఆ సకల ప్రపంచానికి అధిష్టానమైనటువంటి చైతన్యం ఉన్నదో మాయా అవిద్య అనేటువంటి ఉపాధులు లేనటువంటి మరియు మాయా అవిద్య యొక్క కార్యమైనటువంటి దేహాది సంఘాతము మరియు పిండ బ్రహ్మాండాలనేటువంటి ప్రపంచ రహితమైనటువంటి మరియు ఉపాధి భేదాది పంచభేద రహితమైనటువంటి అఖండ చైతన్యము మరియు బంధము మోక్షము మరియు వాటికి సాధన రూప కల్పన లేనటువంటి ప్రవృత్తి నివృత్తి రహితమైనటువంటి శుద్ధ ఏకరసమైనటువంటి పరమాత్మ తత్వము తన స్వరూపంగా తలుచుకొని ముముక్షువు దృఢ అపరోక్ష జ్ఞానాన్ని పొంది అతడు కృతార్థుడు అవుగాక అని అంటూ పండిపీతాంబర్జీ ఈ ఐదవ ప్రకరణ మహావాక్య వివేక ప్రకరణాన్ని ఉపసంహారం చేసినాడు ఇక రేపటి నుంచి ఆరవ ప్రకరణము చిత్ర దీప ప్రకరణం అది క్రమంగా రేపణించుకున్నాం హరి ఓం తో సహనాభవతు సహ నవోనక్ సహ వీర్యం తర్వాహ తేజస్వినధితమస్తు మా విద్విషావహై ఓ శాంతి శాంతి శాంతి